నాటకం వింటారు నవలారచన డాక్టర్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రేడియో నాటకీకరణ శ్రీ విశ్వనాథ్ పావని శాస్త్రి నిర్వహణ శ్రీమతి ఎల్లం రాజు సరోజ నిర్మల సహకారం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి వినండి చెల్లికట్టారావాహిక నాటకం సరస్వదయ్యే ఏమంతి పిలవలేదే అమ్మా నా కూతురు సరస్వతిని పిలిచాను చెరక్కి చదివా చెరకులో పాదలకు నీళ్లు పోస్తా లేయ్యా నాకు చెప్పండి ఏం కావాలో చేస్తాను ఏం అమ్మా వంట అయిపోయింది వచ్చేదాట ఇలా అన్నారు వాళ్ళు అయితే ఆ పెద్దపిల్లలు ఎండి తెచ్చినది వెళ్ళంటారా అజ్జు అజ్జు నీకేం కష్టావే అది చాలా బాగున్నాయి నేను ఫస్ట్ పిల్లలు ఏమిటి నాకు పదిహేడు ఏళ్ళు అత్తయ్యాజనా అది సరస్వతి దానికి ఏం కావాలో చూడమ్మా అలాగే అత్తయ్యా వస్తున్నా పెను కానీ పొయ్యిందే బావి దగ్గరికి వెళ్ళి మంచి వీళ్ళు తీసుకొస్తాను ఈ అమ్మయ్యా మీతో చెప్పలేదా చెప్పలేదు రత్నముధుని బట్టుకున్నప్పుడు ఆవిరితో చెప్పకుండా ఇది కానటు పెట్టేదే కాదు ఇప్పుడు మీతో ఒక కుమక్క రానకుండా ఊళ్ళో అయినా మీతో ఏం చెప్పాడులే అరాచకార్యాలు చిన్నపిల్లవి చెప్పా ఇవ్వపిల్లనని అంటున్నావు వదిన ఏంటో ఎవ్వరూ ఏమీ చెప్పరు నాకు అంత చిన్న పిల్లల్ని అంటారు ఏముందమ్మా ఇందులో చెప్పకపోవడానికి వదినా వదిన ఇంటికి మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళారో చెప్పవు ఆ మారీ దగ్గరికి అప్ప మా తమ్ముడు రందడు పట్నంలో శ్రీగ్లు చదువుతున్నారు కదా ఆయన వాడి చదివికి డబ్బు చావటం లేదు అది చాలనుకో నా కొడు పిలువులందరం కూడా హాస్టల్లో వేరారు కదా దానికి వెళ్తే అప్ప కోసం ఓహో అలాగా అంగడి చదువు పూర్తయితే వీడు కష్టాలు సగం గట్టి వచ్చినట్టు సరేలే అవన్నీ మీకు నాకు ఎందుకు కానీ ఎందుకు అక్కడి వేళ్ళు నీళ్ళు అన్న వచ్చి స్నానం చేస్తారు అలాగే లేదు రంగీ జనోధరణ మీద ఇవాళ కాలేజీలో ఇచ్చిన ఉపన్యాసం అద్భుతం అద్భుతం అది ఉపన్యాసీ మరి నా కుదీళ్ళు ఎదురుచిన బాధ నిరంగా సంఘంలో ఆడవాళ్ళకి న్యాయం జరగడం లేదు వాళ్ళకి తగిన చదువులు తెప్పించకుండా ఎంతసేపు ఇళ్లల్లో పని చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు కేవలం పిల్లలకైనా యంత్రాల్లో వాడుతున్నారు చేతి అనేది లేకుండా చేస్తున్నారు అంత అగ్రాహి ఎంత మంది భార్యను తెచ్చినా మగవాడు మళ్లీ పెళ్లి మాత్రం చేసుకోకూడదా ఎక్కడ రాత ఎందుకు సీతారామయ్యే ఉన్నాడు రెండేళ్ల క్రితం మా ఉదయం చనిపోయింది ఎందుకడ మళ్లీ పెళ్లి చేస్తున్నాడు ఏంటి నలభై ఆ తల్లి తన వస్తే నీ కొత్తగా వచ్చిన అమ్మాయికి దోషంతో తెలుసా ఎంత పదహారేళ్ళు రత్నపు మనసులా ఉంటుంది మా అన్నయ్య ఆహా తెలుసుగా ఒత్తిడి పనితీరు దగ్గర ఈ కాఫీ నుంచి ఆ దొండ పండు ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుందిరా ఒప్పుకోక ఏం చేస్తుందిరా హరి తండ్రి పోయాడు ఆస్తునావు ఉన్న నానమా ఒక్కడు ఎగుడు నీలా వదిలిస్తున్నాడు బాగా ఒళ్ళు తొడిపి చేస్తున్నాడు ప్రేరంగా ఏది ఏమైనా నువ్వు మీ అన్నయ్య నాలాడడం బాగలేదురా నీ చిన్నప్పుడే మీ నాన్న చచ్చిపోతే నిన్ను తిరిగి పెద్ద చదివించారు మీరు లాయర్వైతే ఆయన చదవే కదా ఆయన చొన మా నాన్న ఆలు నా మాట ఉన్నాయి నేను చదువుకుంటాను నాది నాకు గుర్తిస్తున్నాడు అది గొప్ప మీ నాన్న ఆచే కాదు అప్పులు ఇచ్చిపోయాడు ఇచ్చిపోయండి అవన్నీ అటు తీరుస్తున్నాడు ఇటు పక్క మీ చదువు కోసం అప్పులు చేస్తున్నాడు ముసలిదైన మీ అమ్మని భర్తపోయిన మీ అత్తాయని పోషిస్తున్నాడు మీ అత్తాయ కొడుకులు కూడా చదివిస్తున్నాడు నీ వెళ్ళినా చెప్పనా మా అన్నయ్య నుంచి నాకు గౌరవం చూతాన్ని నాటి నాశనం చేశాడని నిజనుకుంటున్నాడు అనుకోవడం లేదేమో లేకపోతే నీ అమ్మక ఎలా కాపరం చేస్తున్నాయి లేదా బాధ్యం చెప్పలా అదేమో నాకు అనుకుంటూ ఉండకు వచ్చాను అతడు పరానికి న్యాయం చేయాలనే ఆదేశంలో మీ అన్నయ్య కన్యాయించి హామీను ఊజులోంచి లాగాలనే ప్రయత్నంలో నువ్వు సముద్రంలో పడకులవదలరాడు సరస్వతి అమ్మాయి సరస్వతి రెండు సరస్వతి రివడానికి బాగు దగ్గరికి వెళ్ళిందండి మా అమ్మా అత్తయ్యమా వంట పడుకున్నారు నా కోసం పొద్దు వంద ఏకాదశి నిన్న ద్వాదశి ఇవాళ శుక్రవారం రేపు చేసుకుంటాంలే ఎలా అన్నయ్యా ఎప్పుడనగా వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు అప్రాహ్నం కూడా దాటింది అమ్మ నీ కోసం చూసి చూసి దోష వచ్చి పడుతుంది అమ్మాయి నా కోసం చూడము నీకేమన్నా చాలీకు చాలష్టంగానే కనపడుతుందిరా అన్నయ్య నువ్వు లక్ష చెప్పు మగవాడు పేరుకుండా ఆడవాళ్ళు తిది వచ్చేవాడిని కానీ ఏం చేయలేదు వీరాంబరుడికి వచ్చే పరిస్థడాతో ఫీసు కట్టే గడువు అయిపోతుంది ఆ నాలుగు రాళ్ళు వాడు స్కూల్కు వెళ్లి వచ్చేసరికి ఇదిగో ఈ సమయం అయింది మరి అటు తమ్ముడు ప్లేదరి చదువు చాలదన్నో ఇటు నా కొడుకు హై స్కూల్ పెట్టుకున్నావు నీకు ఒళ్ళు సోన అయిపోతుంది అమ్మా నువ్వన్నప్పుడు రంగడొచ్చాడే ఏరా బాగున్నావా నువ్వు సెలవులకి వస్తావరే అమ్మా రావని నేను పొద్దున్నే అనుకున్నావు ఉత్తరం కూడా రాయకుండా అమ్మ మాట లెగ్గించాలని వచ్చానంటే సంతోషించేదాన్ని వెళ్ళు లోపలి వెళ్దా ఆ ముక్కలావిడ నీ కోసం చదువు కలవలుస్తుంది చెప్పావా అలా చిక్కిపోయా బాగా అప్పుడే కదా అయినా ఇప్పుడేగా సరస్వతి బావి దగ్గరికి వెళ్ళింది అది నీళ్లు తేవాలి వంట కావాలి అన్నయ్య వచ్చి నైవేద్యం పెట్టాలి కావాలి నేను చుట్టానా అన్నా అంత లేచి మాటలు నేను ఆ ఈ వదిన చిన్నపిల్ల అన్నిటికీ ఆ సరస్సు ఒక్కటే అయ్యింది అది మాత్రం ఇంట్లో ఎన్ని పనులను చేస్తుంది చెప్పు బాబు నా కర్మకాలి ఆ పెద్ద కోడలు పోయింది అదే బతుకుంటేనా ఇ పనులా చూసుకో తెచ్చి అధే ఉపచారాలు చేసేది కదా నాకాదే ఉండద్దు ఎందుకు ఆమె బతుకున్న వేసుకున్నావు ఇప్పుడు తప్పిన తర్వాత ఆచి ందుకరా ఒక కరంటు లేదు పాడులేదు పెద్ద గురితే చాలు జీవితం తప్పితే సరస్వతి సరస్వతి సరస్వతి అతను రామాలయానికి వెళ్ళింది లాంతర్ తెస్తాను మా అమ్మ లేదా పలహారానికి పప్పు కడుగుతున్నారు మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు కరణీకొంప నుండి ఇదిగో లాంట గడప మీద పెడుతున్నాను నీతో కొంచెం నేను పనికి చెప్తున్నాను నాతో మాట్లాడడానికి బొరుకు పడతావేంటి నీ ఊళ్ళో కూడా ఎవరితోనూ మాట్లాడదాం కావా మాట్లాడేదాన్ని అలా నాతోనూ మాట్లాడు నీకో విషయం చెప్పనా నువ్వు మాట్లాడితే వీణని చూసుకుంటా చక్కగా చదువుకున్నావు వయసు మీరుగా మా అన్నయు జ్ఞానమో అని అన్యాయం చేశావు అవునా మాట్లాడి ఏం మాట్లాడతావు నీకు మాట పడుతూ లేకే కాదు నీలాంటి అమాయకపు ఆడపిల్లలందరికీ ఇలాగే అవుతుంది మీ పూర్వాచార పరాయుణులంతా సేరీ మిమ్మల్ని అన్యాయం చేస్తున్నారు మీరంతా గొరెసులలాగా తలలాడిస్తూ వాళ్ళ గంట పెడుతున్నారు వాళ్ళు గొంతుకులు కోస్తున్నారు మీకు సుఖం లేకుండా చేస్తున్నారు ఈ సంబంధాలుసిన వాళ్ళకి చిక పెడుతున్నారు మా అన్నయ్య లాంటి వాడితో ఒక శరా చదువు వంద తన పనులేవో తను చూసుకోవడం తప్ప నేను ఎప్పుడైనా సరిగ్గా పట్టించుకున్నాడా మా అన్నయ్య ఏనాడైనా ఒక్కనాడు ఒక్కనాడు ఆయనతో నువ్వు ఆనందించావా ఎలా ఆనందిస్తావు అదే నీ వయసు వాడిని చెప్పుకుంటూ చిలకా గంతులు వేస్తూ ఆనందిస్తూ ఉండేదాన్ని నీ నీ మాటలు నాలెక చిత్రి చెప్పటండి ఎన్నిసార్లు వీటి గురించి విచారించాను యువకంలో జరిగే అన్యాయాన్ని గురించి నా మనస్సు ఆందోళన పడుతూనే ఉంటుంది మీకు నిద్రించు నిలబడాలని అనిపిస్తుంది నువ్వు ఆలోచిస్తూ మెసేజ్ తీయించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు పక్కన కూడా చాటకగా హ హ హ హ నిను పాట పలిక కాల వదనా వదనా రామా రత్నా వదనా నిన్న అ అ నేను తే ఆలోచిస్తున్నా నేను లేకపోతే అంటే తొలిపే కలిగించినా కలగలేదు ఏం బా పరద్యానం పరిధిలో తలెత్తు కాసి పడుకుంటాను మనసు గుర్రము రోరి మనుషుల మనకు గుర్రము मनसु मन कल्लू लागू मन कल् बदलते कैसे लो पड़द्रोयू कल्लू बदलते कैसो पड़द्रोजु कल साजन आजु मनसु को गुण मुशी శ్రీలలిపురందరీ దేవ నమ నావిధ పరిమ పత్రపుష్పా సమర్పయా నైవేద్యం అమాయ సరస్వతీ నైవేద్యం పత్ర వంట ఇంకా అవలేదు అదేమిటి రోజు నేను వచ్చేటప్పటికే వంట చేసి కూర్చుంటాను ఇవాళ ఇంకా అవకపోవడం ఒక్కర్ని ఎన్ని పనులను చేయను ఒక్కటిగా ప్రొద్దు నుంచి ఒంట్లో బాగుండలేదని పడుకుంది రత్నావళంది ఏమైందో ఇంతవరకు పదిసార్లు పిలిచాను పలకలేదు పలకలేదా ఏ ఒంట్లో బాగోలేదా బాగుండకే పొద్దున్నే లేచింది స్నానం చేసింది చీర ని మరీ పడుకోండి అదేమిటి మేలుకుని ఉండే పలకవు ఏమిటా గుడ్లప్ప మనసు తగ్గతే పాపం ఎన్ని పనులను చేసుకుంటుంది లేలే మనసు చికాగా ఉందేమో మనగోలే తప్ప అది చూడు ఆ రంగులను కదిలిందేమో నిన్ను నిన్ను అమే ఏమిటో నీళ్ళు మంచి మీద పోయటం ఏమిటో మోటుధనం పోస్తే పోశా ఇంతలో ఏమి మొక్క అదిగో చూడు లేచి ఎలా తల తుడుచుకుంటోందో ఇందాకీ లేని ఓపిక ఇప్పుడు ఎలా వచ్చిందిట ఎలా లేచిందిట చేస్తుంది చెంబు నీళ్లు నెత్తిపోచావాయా రంగ మనం ఏమన్నా జమీందారుషులు అనాగరి అన్నయ్య నాగరికుడు నువ్వు నాగరికుడు నీ నాగరికమంతా వెలిగిపోతోంది వాడు నానాగడ్డే తిని సాగిస్తుంటే సాగుతోందిరా నీ నాగరీకం ఏంటి నువ్వు చెప్పేది ఏదో చదివి ఉద్దరిస్తావనుకుంటే అన్నగారి మీద తిరగబడ్డమా వాడికే నీతులు బోధించడమా అభోరే ఇదేమిటి ఇలా చీకట్లో పడుకున్నావు ప్రొద్దుకు ఈ పాలు వెలిగించవా మాట్లాడని ఏ మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడు అయినా ఎందుకంత కోపం మూడు నాళ్లైనా ఇంకా మూతి బిగింపేనా నేనే మూతి బిగించలేదు నా మూత అంత అవునవును నీది చిక్కని చక్కని చుక్క మూతి ఎంతో అందంగా ఉంటుంది చాలండి కితే అన్ని మళ్ళీ తెల్లారితే చాలు మోటువాణ్ని పల్లెటూరు వాణ్ణి అనాగరికుణ్ణి అంతేగా నువ్వు సుకుమారి అందగతీ చదువుకున్నదానివి నన్ను మన్నించవచ్చుగా ఏ క్షమించవచ్చుగా ఎవరైనా చూస్తారు చూడని నాకే వస్తున్నా బట్టలేమిటి ఎక్కడికన్నా ప్రయాణమా ఏముంది ఆ మార్వాడి దగ్గరికి వెళ్ళాలి వాడు ఒక పూటలో తెవల్చడు మళ్లీ రమంటాడు అందుకని ఈ పూట అక్కడే ఉండి రేపు పెందరాలే పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను రేపు వచ్చేస్తాగా అదికో అదే ఆ మూతి బిగింపే ఒక్కసారి నవ్వు నవ్వాలి రేపే నే అమ్మా అమ్మా సరస్వతి అత్తయ్య వదిన గుళ్ళు పురాణానికి వెళ్ళారు మా అన్నయ్య మార్వాడి దగ్గరికి వెళ్ళారు నీకు గుళ్ళు గోపురాలు నచ్చవా ఈ వాడట నేను చదువుకున్నదాన్నోళ ఈ మూడు రోజులు తెలుసుకున్నాడు ఆయన తెలుసుకుంటే నాకేమిటి లాభం ఆ మాట నిజమే చూడు నేను ఎల్లుండి ఊరెళ్లిపోతాను నీకు కొన్ని పుస్తకాలు పత్రికలు పంపిస్తాను అవి చదువుతుంటే నీకు విషయాలు తెలుస్తాయి ఆడవాళ్లు మగవాళ్ళు అంతా సమానమే అవునవును అంతదాకా ఎందుకు మొన్నటిగా మొన్న మా అన్నయ్య కోపం వచ్చి నేనెత్తిన చెంబుడు నీళ్లు పోసాడు నుగు కోపం వచ్చి పోస్తే ఊరుకుంటాడా కొడతాడు ఎందుకు కొడతాడు నువ్వు తిరిగి కొట్టవు కనుక ఒకసారి ఆలోచించు ఏ నువ్వు తిరిగి కొట్టలేవా నువ్వు తిరగబడి కొడితే మా అన్నయ్య నీ ముందు ఆగలేడు మగుడు పెళ్లాన్ని కొట్టడం తప్పు కాదా ఎన్నాళ్ళు అలా సాగింది కనుక అది తప్పు అనిపించటం లేదు నీకు ఆడవాళ్లు తమ చెప్పు కింద తేలలే పడి ఉండాలని మన వాళ్ళు నేర్పారు మీరు అలవాటు చేసుకున్నారంతే రేపు నేను అసలు పెళ్ళే చేసుకోను ఈ పెళ్లి అంటే అసహ్యం పెద్దవాళ్ళు లేనిపెత్తనం మీద వేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన సంబంధాలు కుదిర్చి చేసే ఈ పెళ్లిళ్ల మీద నాకు అసలు నమ్మకం లేదు పెళ్లిళ్లలో పెద్దవాళ్ల జోకి నేను ఒప్పుకోను ఆ ఇష్టం వచ్చిన అమ్మాయిని నేను ప్రేమిస్తాను ఆ అమ్మాయితోనే నా జీవితం గడుపుతాను అది అసలైన తప్పకుండా రాస్తావు ఇవి రాసిన వాళ్ళు రాస్తున్న వాళ్ళు ఏమన్నా ఆకాశంలో ఇచ్చి ఊడిపడ్డారా ఏదో ఎవరికి తోచింది వాళ్ళు రాశారు ఒక ముస్లిం వాడికి పడుచు కట్టబెట్టి ఆ పడుచు మరొక మగవాడితో మాట్లాడితే తప్పు అని రాశారున్నాను పంపించండి కాదు పంపించు అనాలి వచ్చి చూస్తే బాగుండదు మన దేశంలో ఇదే దౌర్భాగ్యం ఇదే ఇతర దేశాల్లో అయితే ఇలా ఉండదు ఒక స్త్రీ తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే ఆమె కూడా ఏమి అనుకోడు మధ్యలో కల్పించుకోడు ఆ దేశాల్లో స్త్రీ అంటే భర్తకు అంత నమ్మకం చూడు నమ్మకం మీద నడవాలి కానీ అదుపు ఆజ్ఞల మీద కాదు ఆంక్షల మీద అంతకన్నా కాదు మనవిద్దరం ఎక్కువైతే ఈ ఇంటిని బాగు చేయొచ్చు ఈ పాత ఊహల్ని పాత ఆచారాన్ని కరిగేయచ్చు కమాన్ కమాన్ షేక్ మన మనస్సులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు పరాయి దేశాల్లో హగింగ్ అంటే కౌగిలించుకుంటారు డాన్సులు చేస్తారు ముద్దు పెట్టుకుంటారు ఇందులో తప్పేవీ లేదు కమాన్ నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి రంగా ఈ అనుభూతి మనోహారంగా ఉంది రంగా నన్ను వదలద్దు నన్ను వదలకు రంగా కడలిలో కలవరము ఉన్నది మనసులో కలవరము ఉన్నది కడలి కలవరము ఉన్నది మనసులో కలవరము ఉన్నది కడలి చలియలి తట్టలో విరుగు మనసులో కప్పుహద్దులో విరుగు కడలిలో కలవరము ఉన్నది మనసు కలవరము ఉన్నది కడలిలో కలవరము ఉన్నది మనసులో కలవరము ఉన్నది సరస్వతి సరస్వతి ఏమిదమ్మా ఏం కావాలి నీ అంఠుతో నేను కాస్త లోపల పెట్టమ్మా నీ కోడలే లోపల పడుతుంది అదేదో పుస్తకం చదువుకుంటోంది కదే ఏం పుస్తకం రామాయణమా భారతవా రంగడు పంపించినా ఏం పర్వాలేదు పిలు ఆవిడగారు మహారాణి నా మంచం పుస్తకాలు చదవడం ఏమిటి అంట్లో వేరే లోపల పెట్టడం ఏంటి వీళ్ళిద్దరి మధ్యా నేను చస్తున్నాను ఇదివరకు బాగానే ఉండేది ఏం రోగం పుట్టిందో ఇప్పుడు తండ్రి ఈ ఏడాది అడగాది అప్పుడే మొదలయ్యిందేమయ్యా సరస్వతి సరస్వతి కాస్త మంచి తీర్థం అందుకో మంచి తీర్థం వంట అయింది అయితే నీళ్లు తోడగను నేను చెప్పలేను బాబు నువ్వే చెప్పుకో అదేంటి అదంతే నానానికి నేను ఎందుకు చూడాలి మీరే తోడుకోండి అవును ఆడవాళ్ళు బానిసల్లా చాకరి చేయడం ఏంటి నీ మగవాళ్ళంతా పచ్చనూ ఆడ మగ ఇద్దరు సమానం ఆడవాళ్ళ మీద మగవాళ్ళ అధికారం పనికిరాదు అది దౌర్జన్యం నేను మీకు చాకరీ చెయ్యను నేను ఆడదాన్నేరా నేను చెయ్యడానేదా నేను చెప్పేది నా ఒక్కదాని సంగతే చారేదినా ఆడవాళ్ళ అందరి సంగతీ నువ్వు చాకరీ చెయ్యొచ్చు నువ్వు చెయ్యక నేమూ చెయ్యక ఇంటి పనులు ఎవరు పని మనిషిని పెట్టుకుందాం పని మనిషి ఆడలేదా మగ మనిషిని పెట్టుకుందామా కొంచెం డబ్బెక్కడి నుంచి మా అన్నయ్య చేసే కరణీసం పనిని మనం చేద్దాం సునీ సరే అన్నయ్య తింటున్నావురా ఇదంతా రంగులు పంపించిన పుస్తకాల ఆ పుస్తకాలు నేను చదివాను నాకు ఇలా వందరు ఆ అసడు కాదు తిరిగి కొడతావా ఏది కొట్టు కొట్టాను ఎందుకు తిరిగి కొడతామే ఏది నేను కొడతాను నన్ను తిరిగి కొట్టు చూస్తాను బుద్ధిగా ఉంటావా అయ్యా దారికి రా రేపటి నుంచి పొద్దులే నాతో పాటు అన్ని పనులు చేయాలి అని లేకపోతే సుర్బుద్ధులైన అన్నయ్య ఇప్పుడే చెప్తున్నాను రంగరద ఇంకా డబ్బు పంపించామంటే నేను ఊరుకోను నా మీద వస్తే ఏంటి ఆలోచిస్తున్నావు అది ఇంత దూరం వచ్చి వాడి చదివి ఇంత దూరం తెచ్చిపెట్టి చదివింది చాలుగాని వచ్చి పొలం పనులు చూసుకోమని ఆ దాడి చదివి ఇంత దమ్మిడి ఖర్చు పెట్టిన దండగా అమ్మా అదిగో నీ సుపుత్రుడికిన పడ్డాడు నేను పెద్ద కొడుకు కూతురు పొన్నకాయలా ఉన్నారు అదే లేకపోతే నేను ఏం తీశానని నిన్న డబ్బు పంపించడం పైగా చదువు మానేసిన అంటాడా ఈ ఏడాదితో పూర్తయ్యే నాశనం చేస్తాడా ఇంత ద్రోహం చేస్తాడా అది కాదురా నాయనా మరి నువ్వు ఏదేవో పుస్తకాలు పంపించావు అది అవన్నీ కావదు ఎందుకవుతాయి అబో నీ చలి మొహానికి ఆ పుస్తకాలు అర్థమవుతాయా చెవి గలవి కాబట్టి ఆమెకి అర్థమయ్యాయి జరిగిన అన్యాయం తెలుసుకుంది ఆ మాటలే నీ ముందరముతుంది అంతేగా తల్లిగారికి మరి మీ బుద్ధులే ఇంతకీ బుద్ధి కలా పెద్ద అయినది కనిపిస్తున్నాయి ఎక్కడో పని పోరుగురు వెళ్ళాడు ఎప్పుడొస్తాడో ఏమో రాని ఎప్పుడొస్తే అప్పుడే రాని రాని తెలుసుకుంటాయి వాళ్ళ నా డబ్బు నా చుమటానికికో ఎందుకు రాని ఆయన అది ఇప్పుడు ముందు కాలు కడుపునే ఎప్పుడు తిన్నావో ఏమిటో వాడికాస్తాను వడ్డి వేసారోటీకో నేను ఇంట్లో వండడం అన్న ఎక్కాకే వస్తాను నీకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని తిరగబడ్డాను స్వతంత్రంగా ప్రవర్తించడం నేర్చుకుంటున్నాడు స్త్రీ జాతికి గర్వకారణంగా నిలబడుతున్నాడు అంతా నీ ప్రోత్సాహం నేను ండకాగరే చేసుకోవటానికి ఎవరైనా ముందుకు వస్తాను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి ఆ తొందర ఇలాగే తొందరపడి మా అన్నయ్య మీ అన్నయ్య ప్రేమించలేదు ప్రేమిస్తున్నాను ప్రేమించిన వాళ్ళతోనే పెళ్లి అన్నావు కదా నేను కూడా ప్రేమించాలి కదా నేను తర్వాత ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమిస్తాను కనీసం ఒక ఏడాదైనా మన ఇద్దరం కలిసి వెళుతుంటే అప్పుడవుతుంది మరి మన ఇద్దరం కలిసి కూడా ఎప్పుడు అది వెళ్దాం మా వచ్చాక తెగదింపులు చేసుకుని పట్టం వెళ్లిపోతాం కదా అప్పటి నుంచి मनसु लोक पुकट तजिते कडलि चलीयेने तसत तजिते मनसु लोक पुकट तजिते कडलि चलीयेने तसत तजिते मनसु सचिन प्रेत कलनिरं कडलि भैरव काली मऊवलवुन రే హరే హలో రంగ హలో చెప్పుొచ్చావు నేపించి తాళే రోడ్డు అయిందిరా అవును రోజు నీ రూమ్కి వస్తూనే ఉన్నాను ఏమైపోయావు అయ్యో పన్నెండు మా ఊరు వెళ్లాను చాలా రెండు పోవాల్సి వచ్చింది నిన్న పొద్దున్నే వచ్చాను నిన్న సాయంత్రం నీ రూమ్కి వచ్చాను రా నువ్వు కాలిటీకి రెండిపోయావని అవును వేరే ఇల్లు అడిగి చూస్తున్నాను వేరే ఇల్లా దేనికి పద్మావళి కూడా నాతో వచ్చేసి రత్నావడా అవుడు ఇది నీకు చెప్పాను కదరా మా అన్నయ్య భార్య ఊ మీ అన్నయ్య భార్య అవును ఇంక వచ్చేసిందా అవును అసలే ఇది కూడా మాట లెక్క తీసుకోవర్శవాదిరా లోకంలో సంఘ సంస్కర్తలంతా ఆదర్శాలు వండిస్తారు తప్ప ఆచరణలో పెట్టరు ఆ సంస్కరణలు ఇతరుల ఇళ్లలో అమలు చేయాలని చూస్తారు తప్ప తమ చేయాలని ప్రయత్నించరు నువ్వు అన్నంత పనికి చేస్తా నిదా చూసుకో సరిలో మన ఫ్రెండ్స్ అంతా కలిసి నీ ఇద్దరిని ఘనంగా సన్మానించాలి వస్తాను సరే నీ గొప్ప ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళు అలాగే పరిగెత్తు ఉంటే నాకైతే భలే సరదాగా ఉంటుంది కమాన్ రత్న పరిగెత్తు పరిగెత్తు రావాలి పరిగెత్తు నేను ఇంక పరిగెత్తులేను పరిగెత్తు పర్వాలేదు పరిగెత్తు కాల్తున్నాయి ఇలా వచ్చి నీటిగా వచ్చాయి సరే సరే సరే సరే సరే సరే అంత కాళ్ళు కాలేదానికి చేత ముందుకు రావాల్సింది కదా సరే సరే ఓకే ఓకే ఇదిగో ఇదిగో ఈ జేబు రుమాలు కాసేపు కాళ్ళు కింద తీసుకో వేడి తగ్గుతుంది ఇక ఇదిగో నీటికి పెడదాం అంటే నాకు కాళ్ళు కాళ్ళతో మొదలైతే అనమాట సారీ సారీ అందుకే కదా మరి వెనక్కి తీసుకొచ్చాను కదా తీసుకొచ్చావా నేనే నడిపిచ్చాయి తప్పది మేము తిరుపతి వెళ్ళాం కొండెక్కుతుంటే నా కాళ్ళు ఇలాగే నొప్పి పుట్టే అస్సలు నడ వేస్తాడని తెలుసా అప్పుడేమో అప్పుడు మీ అన్నయ్య మీ అన్నయ్య నన్ను ఎత్తుకుని ఎన్ని నెక్కి తెలుసా మా అన్నయ్య ముందరూ ఏం కాదు ఆయనే ముసలాడు కాదు అయినా రంగ వయసుకన్నా ప్రేమే ముఖ్యం ప్రేమ ఉంటే ఎవరైనా ఎవరినైనా ఎత్తుకోగలరు అహా నాది చెత్తమేది స్వార్థమే నాది స్వార్థం కాదు స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం గురించి విచారిస్తున్నాను నువ్వు ఆ విచారించేదేదో పూర్తిగా విచారించు చెడు నన్ను వదిలి మాత్రం ఒంటరిగా పరిగెత్తం బాబు ఓకే నా కోపం వస్తుంది సరే సరే సరే సరే సరే ఇదిగో నేను ఉంటాను మరి అయితే పద మళ్ళీ చెప్పకుండా ఎక్కడికెళ్ళా పళ్ళు వెళ్ళాను నన్ను తీసుకెళ్ళచ్చు కదా నన్ను నా ఒక్కటిని వదిలేసి వస్తే నాకు ఏదా భయం భయంగా పురుషుగా చూసుకోచ్చు రంగు నేను ఉండలేం బాబు చూడ ఇలా పొద్దు ఒకనొక్కను ఎదురుగా కూర్చుంటే ఎలా సాగుతుంది చెప్పు అయినా విసుకనిపించదు కాదు అంటే ఇలా కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది నెల పెరిగేటప్పటికి ఇంటి ఎత్తి కట్టాలి హోటల్ బిల్లు చదివించాలి ఇన్నాళ్ళుగా చదివిందేమీ లేదు కదా చేతిలో చదువుగా పూర్తి చేయాలో తెలియటం లేదు పరీక్షలుగా వ్రాయాలో అంతకన్నా తెలియటం లేదు అందుకే ఒక పంచేది అవును నీ నగలు అన్న డబ్బుతో నన్ను బతుకుంటావా అదేం మాత్రంగా మగవాళ్ళకి నేను నగల ఆడవాళ్ళకెందుకు ఏంటగలన్నేసి ముందు ఇంటికి కావలసిన సామాన్లన్నీ పత్ర ఆ హోటల్ బోడినంత ఆరోగ్యం పాడైపోతుంది రేపటి నుంచి మనమే వంట చేసుకుందాం ఖర్చు కూడా కలిసి వస్తుంది పోనీ నువ్వు చేస్తావా నేను సంపాదిస్తాను రంగా సిద్ధాంత అన్నం పెట్టవు ఆరోగ్యాన్ని కాపాడు వెం నా మాట విని వెళ్ళి సరుకులు పట్రా వంట చేస్తాను మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమాన హక్కులున్నాయి కదా వద్దులే వద్దు బాబు నేను నేనే వంట చేస్తాను మన ఊళ్ళో మీ అమ్మగారు మీ అక్క వంట చేసేవారు ఎప్పుడో గాని నన్ను చేారే కాదు అందువల్ల ఇక అలవాట్లేదు కాకపోతే నీ వంట కన్నా నా వంటే నైవనిపిస్తాను ఖర్చు పెడుతున్నా అదే ఎవరు నేనండి హరి స్నేహితుడు ఓ మీరా బయటికి వెళ్ళాడు పర్వాలేదు లోపలికి రండి కాసేపు కూర్చుని ఎదురు దాన్ని కావాలా నిజంగా మిమ్మల్ని ఎంతైనా అభినందించాలి దేనికి మంచి నీళ్ళు ఇచ్చినందుక లంగాన్ని సేవించి ఇలా ధైర్యంగా వచ్చేసినందుకు కావాలండి ఇందులో రంగడి గొప్పతనమే ఉంది వంటి అందరిగే కనబడితే ఎవరైనా ప్రేమిస్తారా ప్రేమిస్తారా నువ్వు అంగీకరించాలే గాని సారీ పర్వాలేదులే నువ్వు అని అని మన్మధు మన్మధుడు మీ కాళ్ళ మీద పడతాడు మన్మధుడి సంగతి మనకెందుకులే నీ సంగతి చెప్ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా ఓహో నాన్న ఏం చేసి ప్రేమిస్తున్నావో ప్రేమ కారణాలతో పుట్టదు మరెలా పుడుతుంది అయితే ఆ ప్రేమ మనుషుల మీద మాత్రమే కుడుతుందా జంతువుల మీద కూడా పుడుతుందా జంతువుల మీద కూడా పుడుతుంది కానీ ఆ ప్రేమ మానవత్వానికి సంబంధించిన ప్రేమ కానీ మనుషుల మీద పుట్టేది కామానికి సంబంధించిన ప్రేమ అంతేనా కారణం కామం అయినప్పుడు ఏ కారణం లేకుండానే ప్రేమ పడుతుందంటావేంటి సరే ఒప్పుకుందాం కానీ పక్కింట్లో పెళ్లికానమ్మాయి ఉండగా ఆమెని కాదని మేము నన్నే ఎందుకు నేను తలుపు తీసి నిన్ను లోపలికి రానిచ్చాను నీతో చనువుగా మాట్లాడుతున్నాను ఎందువల్ల రంగడి స్నేహితుడివి చిన్న విషయానికి కారణం ఉన్నప్పుడు ప్రేమ వంటి అంత పెద్ద విషయానికి కారణం ఉండదా నియమం ఏముంది ప్రేమించింది ఎందుకు ప్రేమించింది బృహస్పతి చంద్రుడు గొప్పవాడు కాదు కదా అది కారణం లేకుండానే పుచ్చిన ప్రేమ నేనప్పుకోను బృహస్పతి ముసలివాడు చంద్రుడు పడుచువాడు అందర్గాడు తార మనసు చంద్రుని సౌందర్యానికి లోబడిపోయింది అలా సౌందర్యం ఉన్న చోట ప్రేమ పుట్టేటట్లయితే ఆ ప్రేమలో ఆనందం కన్నా ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మా ఉండని ఇక్కడ కూడా సముద్రం చాలా సుందరంగా ఉంది దాన్ని ప్రేమించి దానిలో పడితే ప్రాణాలు పోతాయి కాబట్టి కాబట్టి ప్రేమ సౌందర్యాన్ని బట్టి పుట్టకూడదు ధర్మాన్ని బట్టి పుట్టాలి ధర్మవే ప్రేమకి ఆలంబన కావాలి అవును ధర్మవే ప్రేమకి ఆలంబన కావాలి అందరికీ నాకే తెలీదు ఇడు పత్రికా ఆఫీస్ లో నా మొదటి జీతం నాకు ఇవాడు ఎంతో ఆనందంగా ఉంది మనం సాయంత్రం బీచ్ కు వెళ్దాం రాత్రికి సినిమాకి వెళదాం హోటల్లో భోజనం చేద్దాం ఇంటికొచ్చి ఆనందంగా క్షమించుషారుగా ఉన్నప్పుడు అలా ఒంట్లో బాగలేదు చూడు లేచి డ్రెస్ చేసుకుంటే హుషారు అది వస్తుంది అబ్బా నీకు హుషారుగా ఉంటా చాలా నాకు ఇద్దరికి ఒకసారి ఎలా ఉంటుంది నువ్వన్నది కరెక్టే చూడు ఒకళ్ళని చూస్తూ అక్కడ తెలుసుకోవాలి లేలే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఎంతో హుషారుగా ఉంది నన్ను కాదు ప్లీజ్ రత్న ప్లీజ్ రత్నే చెప్తుంటాంటుంటే ప్రేమగా వస్తే దిగమిస్తావా కింద పనిగా తోడతావా సారీ రోజు సారీ అంత డబ్బు తగ్గలు తొందరకోలేదు అసలు నేను కొట్టాలని గ్లాస్ విసరలేదు నన్ను మన్నించు నేను కావాలని కొట్టలేదు అసలు నీ మీద కోపంతో ఆ గ్లాస్ విసరలేదు నేను నేను ఆవేశంలో విసిరాను అది కోపం కాదు ఒకటి ఆవేశం ఆవేశం కూడా కాదు అది అది ఒట్టి ఒట్టి కొడుకుతో లోకలించుకుంటుంటే నువ్వు కాదు అనవన్న ప్రేమ ఉద్రేకం కూడా కాదు అది అది ఉద్రేకం యొక్క వికారం మాత్రమే నన్ను మన్ని ప్లీజ్ ప్రతిభావము ఏదో ఒక ఉద్రేకం యొక్క వికారమే సందర్భాన్ని బట్టి అది రకరకాలుగా బయటపడుతుంది అసహాయ స్థితిలో పుట్టిన కోప ఉద్రేకం ముభావంగా ఉండిపోతుంది అవకాశం ఉన్నప్పుడు అది దేహ బలం ద్వారా బయటికి వస్తుంది కాలోద్రేకం స్త్రీ పురుషులకిద్దరికి సమానంగా ఉన్నప్పుడు అది శృంగారంగా ప్రకాశిస్తుంది అది విసలు విడిగా అనేక ఉన్నప్పుడు దారత్వం అని ఉద్రేకాల్ని అదుపులో పెట్టుకున్న వాళ్ళే ఉత్తములు ఉద్రేకాల్ని అదుపులో పెట్టుకున్న వాళ్ళే మీ అన్నగారు నా మీద చెంబుడి పోసారని ఆనాడీ అలా అక్కడ కూడా అన్నావు మోటు అన్నావు ఇప్పుడు చెప్పు నాళ్లు నీకు అనుకూలంగా ఉండి ఒక్క పూత కాదన్నానని నన్ను ఇంత దెబ్బ కొట్టే మన మూలంగా మన మూలంగా మీ అన్నగారి సంసార జీవితం అంతా నాశనమైపోయింది కదా మరి మనల్ని ఆయన ఎంత దెబ్బ కొట్టాలి అసలు నిజంగా అన్నాడు ఆయనే తలుచుకుంటే ఆయనే తలుచుకుంటే ఊళ్ళోంచి మనం ప్రాణాలతో పంట పడేవాళ్ళమే కాదు అవునా ఏ మాట్లాడమే రత్నా నేను చేసిన తప్పు నువ్వేమో పెద్ద ఉపన్యాసం ఇచ్చా చిన్న తప్ప చిన్న తప్ప అన్నాడు నాడు మీ అన్నగారు ఇంతకన్నా చిన్న తప్పే చేశారు ఆ తప్పుకి ఆయన చిరి కొట్టమన్నావే ఇప్పుడు కొట్టింటే ఊరుకునేవాడువాళ్ళు కాను ఇది కోపం చల్లారి అంటున్న మాట అసలు ఆ కోపంలో నువ్వేం చేసేవాడు నీకేం తెలియదు అంటే అంటే నేను కూడా మా అన్నయ్య అనాగరికు రుజువు అంతేనా కాదు మరి నాగరికే నియమాన్ని దాటిపోవడం పశు వృత్తి మీ అన్నగారు నియమాన్ని దాటిపోలేదు ఈ నీ సంస్కార భావాలన్నీ నియమ దూరాలయ్యా అందుచేత అది పశు అట్టే మాట్లాడితే రాక్షస వృత్తి పశు వృత్తికి రాక్షస వృత్తికి తెలుసా పశు వృత్తి శరీరానికి మాత్రమే అపకారం చేస్తుంది రాక్షస వృత్తి అపకారం చేస్తుంది నియమం లేని మీ సిద్ధాంతాలకు నువ్వు నా జీవితాన్ని తన మార్గం తొక్కించావు నేను నీ జీవితాన్ని బాగు చేయాలని ప్రవర్తించం అంటున్నావు ఇది న్యాయం కాదు రత్న ఇది న్యాయం కాదు నా పూర్వపు జీవితం కన్నా నువ్వు ఈ జీవితం ఏం గొప్పగా ఉందని ఊరు పేరు మార్పు తప్ప అక్కడ నాకు గౌరవం ఉండేది ఇక్కడ ఇక్కడ లేచొచ్చిందలక ఉంది అంతా ప్రాణులే అందరూ జంతువులే మరి జంతు ధర్మం ఆ జంతు ధర్మాన్ని దాటి మనుషులు మనుషులు కావాలంటే ధర్మమైన దాని కొంచెమే దారి నన్ను సముద్ధరించే ప్రయత్నంలో నీకు తెలియకుండానే ఆ ధర్మమైన దారి వచ్చి నన్ను పక్కకి లాగా నేను అజ్ఞానంతో వెంట నడిచి వచ్చాను దయచేసి నన్ను కాశీ పలకరించొద్దు అరే నీలాంబరేనా నువ్వు మా సరస్వతి కొడుకు నీలాంబరాని వేకా అవును నేను రా నేను మీరు రంగు మామూ గుర్తుపట్లే గుర్ ఆకుండా పోతావేంటో ఈ అప్పుడే డిగ్రీ దాకా వచ్చావు ఏ కాలేజీలోరా ముకుందరావు ముకుందరావు కాలేజీలోనా ముకుందరావు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ రత్నావళి అత్త కూడా అతని దగ్గరే చదువుకుంది ఇప్పుడు వాళ్ళ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తుంది అసే గానీ మన ఇల్లు ఇక్కడే రా రారా? సరే చూడరా అయితే వచ్చే ఆదివారం నాడు తప్పకుండా రావాలి రాకపోతే నువ్వు ఎక్కడున్నా నేనే వెతుక్కుంటూ వస్తాను తెలిసిందా నీ కళ్ళల్లో అంత నీరు నిండి ఉంటే నా దగ్గర దాస్తావెందుకమ్మా చెప్పు తమ వంటి ఉత్తములు గురువుగా లభించడం నా అదృష్టం కానీ నా జీవితం ఇలా పెడదారి పట్టక అదృష్టానికి నోచుకోలేదే అని దుఃఖిస్తున్నాను సృష్టిలో ఏది ఎందుకు జరుగుతుందో మనకి తెలియదు జరిగిన దానికి ఎవరూ ఏమీ చెయ్యలేరు ఈ జీవితం కూడా ఒక వర్తకం ఏ రోజు లాభ రోజు తెలియ జీవితం చివరిదాకా గడిస్తేనే కానీ ఏమీ చెప్పలే చూడమ్మా జరిగిన దానికి దుఃఖించంతో జీవితం ఉంది ఆ జీవితాన్ని ఉత్తమంగా ఎలా నడపాలో ఆలోచించు ధైర్యంతో స్థిర చిత్తంతో ముందుకున్నర చూడు చూడు ఎవరే నాతో గుర్తుకు రావటం లేదు సరస్వతి ఎంత వాడయ్యాడు ఎంత వాడయపోవటం కాదు ఇదిగో రూన్ చేసి పెట్టాలి అయ్యో టిఫిన్ ఎంతట్లోకి పది నిమిషాల్లో చేసేస్తాం చిన్నప్పుడు నీలాంబరానికి పోరీలు అంటే ఎంత ఇస్తావానికి ఇంట్లో కాఫీ పెళ్ళలేదు కాస్త వెళ్ళి తీసుకొస్తావా ఏమయ్యా నీళ్ళందరం ఇంట్లో అంతా క్షేమంగా ఉన్నారా అమ్మమ్మ అమ్మ అంతా కులాసేనా ఏమైనా మాట్లాడి నాకు మాట్లాడడానికి కోపంగా ఉందా ఓన్లీ నేను చేసిన పనికి నా నీరెవరితో కోపంగా నాకు తొందర పనుల వినకుండా కానీ ఒక్క మాట అడుగుతాను దయచేసి సమాధానం చెప్పవు ఏంటది బాబు మరే మీ మాయగారు క్షేమంగా ఉన్నారా అదేం ప్రశ్న ఆయన ఎలా ఉంటే రంగడు క్షమంగా ఉన్నాయా బాబు నేను చేసిన పనికి ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నానో దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పవులు అవమానాన్ని ఎదుర్కొని నిలబడగలిగారంటే సంతోషిస్తాను నా పాప ఆయన దహించకుండా ఉంది అని తెలిస్తే ఆనందిస్తాను చేతులెత్తి దండం పెడతారా అదే కనుక జరిగితే నాకు ఆత్మహత్య అవును బాబు ఆత్మహత్య ఏనాడైతే నిజనండి శరీర హత్యే కదా నా పొరపాటు వాటికి మమ్మించు వద్దవద్దు అప్పు చచ్చిపోయి చాలా రోజులు అన్నట్టు మామూలు గారు క్షేమంగా ఉన్నారా ఒకే మాట వచ్చేస్తున్నా ఉన్నారు ఇష్టం లేక అక్కడే మా అమ్మ మళ్ళీ పెరిగిస్తున్నా ఆ విషయం చెప్పాడా చె ఇంట్లో ఇంకో రంగడు లేడుగా అక్కర్లేదు ఇప్పుడు మనం కలిసి బతుకుతున్నాం తర్వాత ఏంటే ఇది ఒక ఖరారు వివా చెప్పినా నీకు అర్థం కాదు వివాహం అంటే వహించేది అని అర్థం విశేషంగా అంటే ఐహికంగానే కాక పారలోకికంగా కూడా అని భావం మరణించిన తర్వాత పరలోకంలో కొన్ని పనులు సానుకూల పడడానికి స్త్రీ పురుషులు ఎన్నలో దంపతులుగా ఏర్పాటు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి రంగా అవి చెయ్య వివాహం అనేది ఒక పవిత్రమైన ఉపాసన చెప్పానుగా నీకు అర్థం కావాలి ఖనీదంగా ఒక్క విషయం తెలుసుకోశ్వతం కాదు దీనికోసం తప్పిన బంధాలు పెంచుకోవడం అవి నేకం చూడు పురుష సుఖం వేరు సంసార సుఖం వేరు రంగా రేపటి నుంచి నాకు పరీక్ష పేపర్లు దిద్దే పనింది పాటలాలు వేసుకు ఓనవుతున్నాను పది రోజుల దాకా రాను మీకు అమ్మా అవునండి పైప్ స్టేషన్ లో దిగిపోతామండి అక్కడ నుండి ప్రతిష్టాపన వెళ్ళాలమ్మా మా అమ్మాయి అత్తవారు ప్రతిష్టాపురం తీసుకొచ్చాడు మా మనవలికి ఇప్పుడు మూడో నెల మళ్ళీ ఇంట్లో అత్త బాధ కలిపి పొత్తుళ్ళు కడిపేశాడు పొడివిటలు గుట్టలో ఉన్నాయి ఒకసారి నా మానవుడు అంత తండ్రిపోయిగా ముగ్గురు అవునమ్మా మా అల్లుడు పేరు సీతారామయ్యే బంగారం లాంటి మనిషి అంత ఉత్తముడు నూర్తి కోట్లు ఒక్కడుంటాడు వయసు నలభై ఐదు ఉంటాయి మా అమ్మాయిని నాన్న తోడులాగా కనబడుతుంది తల్లి ఆడపిల్ల మెచ్చాన్ని తెలిసి పెళ్లి చేసేటానికి తెలుస్తుంది ఆ బాట నేను తెలుసు అంత కట్నాడు నా వంటి సామాజిక వల్ల అవుతాయా మూడో సంబంధం ఇచ్చానని అంత అనుకున్నారే గాని ఒక వైఖమ్మా నీ పేరేటో నాకు తెలియదు కానీ మా రాజు పుట్టేటప్పుడు నాకు అలా లేదు ఇప్పటికీ తెలియదాయ ఉన్నాను నేను పేరు చేశాను మనమని నేర్చుకున్నాను ఇప్పుడు ఎవరు అడిగారు చెప్పు చెప్పండి తండ్రి వాడు అసలు అలా చెప్పేవాళ్ళు తండ్రి తెలుసు మా ఊరు వచ్చిందండి ఇది మేము చూసాం అలాగే జాగ్రత్త అయ్యో ఇదిగో ఆ పిల్లవాడికి నా పేరు ఏదైనా కొనిపిస్తూ అయ్యో ఈ డబ్బా ఏంటండి వద్దు అబ్బు అలా కాదమ్మా పసిపిల్లల్ని ఊరికి ఇప్పుకోకూడదు అబ్బా పర్వాలేదు ఇప్పుడు ఎలా ఉంది దాబరా పడగ ప్రమాదం ఏమీ లేదు అసలు ఈ వ్యాధి ఎలా వచ్చిందండి పొద్దున బాగానే ఉన్నాడు ప్రస్తుతానికి మాట పడిపోయింది కుడికాలు కుడికెయ్యి పనిచేయడం లేదు రావడమే చాలా సుదృష్టంగా వచ్చింది ఎందువల్లంటారు చాలా ఆరోగ్యమైన మనిషి అండి రోజు వ్యాయాళం కూడా చేస్తారు ఈ వ్యాధి రావడానికి చాలా కారణాలుంటాయి ముఖ్యంగా ఈయన మనస్సులో ఏదో చెప్పరాని వ్యాధిని ఉండి ఉండాలి అది పైకి చెప్పలేక లోపల ఇలుచ్చిపోలేక అధిక రక్తపోతు దారి తీసింది దానితో ఇలా పక్షపాతం వచ్చింది డాక్టర్ గారు పూర్తిగా తగ్గడానికి ఎంత పడుతుంది చెప్పలేము మూడు నెలల్లో తగ్గొచ్చు ఆరు నెలలు పట్టొచ్చు ఏడాది కూడా కావచ్చు వేలకు మందులు ఆహారం విశ్రాంతి ఇస్తే త్వరలో ఒక పెద్ద కొల్ల ఎక్కడుతుందో ఎక్కడు కాలుతుందో తెలియదు జీవతుందో ఎని గోదా కూడా ఎరగమ్ ఆరు నెలలు మంత్రం పెట్ట మరి మీ అమ్మగారు కన్నా ఈ సిద్ధాంతం ప్రకారం నిన్ను ఆసుపత్రిలో సారించి నేను మరొక అమ్మగారికి వెళ్ళిపోవాలి కదా అలా అనుకుంటే అసలు తప్పిన వాళ్ళంతా ఏం కావాలి ప్రపంచం ఎలా నడవాలి రాజ్యాంగ విషయంలో ప్రజాస్వామ్యం ఎలాంటిది స్త్రీ పుష్ప వ్యవహారంలో వివాహ వ్యవస్థ లాంటిది ఒకరి ఓటు హక్కు మరొకళ్ళు భరించడం లేదు ఒకరు జీవిత భాగస్వామిని మరొకరు భరించడం నేను తీసుకుని విశ్మీలేదు కానీ నాకు నువ్వు ప్రేమించిన స్త్రీని నువ్వు ప్రేమించట పాటు ఆ కామం వ్యర్థం ఆ స్త్రీకి అనారోగ్యం వస్తే ఆ కామం వ్యర్థం నీకు అనారోగ్యం వస్తే ఆ కామం వ్యర్థం ఆ స్త్రీని గురించి పరవేసిన పాటు ఆ కామం వ్యర్థం సకాల మరణం చెందితే ఆ కామం వ్యర్థం జీవితంలో కామం ఎంతో చిన్న అనుభవించ విచారించ అంద ప్రతిష్టాపురాలు నా అన్నయ్య ఉద్దరు బహుదారు గొప్ప ఆయన ఉదారుడు నేను పుట్టుదారు అంటే ఎలా చూస్తాను ఆయన పాధలుస్తాం నా పాన్ని పటాపంచం చేసుకుంటా అన్నగారి కుమారుడితో అందిస్తాను నువ్వు నేర్చుకుని పదామండి బుక్ వచ్చే తప్ప రాలేదు కాబట్టి నీటికి బట్టి కూడా విరిగిపోతుంది వచ్చిస్తాం అమ్మ అమ్మ బండి నేనచ్చే అను అంతరం జరిగింది పదండి అయ్యా క్షమించండి కూడా నన్ను దూరు క్షమించాలి ఒకప్పుడు నేను మీకు మహాపరాధం చేశాను నన్ను నన్ను మన్నిస్తే ఒకసారి నాకు రైలు ప్రయాణంలో కనబడి మన వాడి చేతిలో డబ్బు పెట్టిందని చెప్పానే ఆవిడేనండి ఇవిడే గుంటూ ఎక్కడో బాగా విందండి నీ పట్టా పట్టా అంటే నువ్వు బాధపడొని పట్టా పట్టా ఉంటది లేదు నువ్వు అహ్ అహ్ అమ్మా ఇదో రవి ఇదో ఇదో అలా ఉంది అహ్ నువ్వు నాకు పట్టా తెలియరాలేదు నీ పట్టా దొరెందేరిసి తా మదర అమ్మా అమ్మా నువ్వు నువ్వు రట్నాలేదా అహ్ హా నువ్వు అహ్ మహాపరాధం మహాపరాధం అది ఖరిది పడి నా కుటుంబం నేను ఎవరు గుర్తుపట్ట మీరు మీ కాళ్ళు తాసలు ఇవ్వరని ఇంకా తిరిగి కూడా పోతే ఇంకా హాయిగా సముద్రంలోకి దిగిపోతాను చానండి అవి మాటలు బదులుతుందండి అణతి అన్నీవండి అమ్మా అమ్మ రాత్రికి చదువుకుంటే పిలుస్తుందమ్మా కనీస తెలుకపోయినా సంప్రదాయంలో ఒదిగి ఉంటే ధర్మే ఆక్రయింపబడుతుందమ్మా అమ్మా సమాన తెలుసుకోవాల న్ని చూడని చూడం అవును చూడతమ్మా ధర్మాన్ని చూడాలని సంప్రదాయాన్ని చూడతాము అదే అది ఎందుకైంది ఎవరో ఎవరూ మీరెవరో నేను ఇంతారాణి దాని తొమ్మిది మీరు వైపుగా నటుపోయినాద్రే వరకు మీరు చెలికట్టావాహిక నాటకం విన్నారు నవల రచన డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారు రేడియో నాటకీకరణ పావని శాస్త్రి ఇందులో సీతారామయ్య శ్రీ బి భానుప్రకాష్ రంగడు శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ హరి శ్రీ బిపి ప్రసాద్ రత్నావళి శ్రీమతి ఏ వసంత తల్లి శ్రీమతి వి రతన్ ప్రసాద్ సరస్వతి శ్రీమతి వై రాధా ముకుందరావు శ్రీ వి వేణుగోపాల్ నీలాంబరం శ్రీ టిఎం హరిబాబు రాజ్యలక్ష్మి శ్రీమతి ఎల్వి విజయగౌరి పాల్గొన్నారు ఆనంద్ సహకారం నిర్వహణ శ్రీమతి ఎల్లం రాజు నిర్మల ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది